సో ఇది నువ్వు తెలుసుకో ఏమిటది అహం అప్సు రసహ నేను నీటి ఎందు ఉన్నాను ఏమంటే నీటికి సంబంధించి మీకు సంబంధించి నీటిలో ఉన్న గుణం ఏమిటి చెప్పండి మీకు సంబంధించి రసం రసము అంటే రసము అంటే జ్యూస్ అని కాదు ఈ రసాలు అవి కాదు రసము అంటే దప్పికను తీర్చేటువంటి ఒకనొక శక్తికి రసము అని పేరు మీకు బాగా దాహం వేసింది అనుకోండి దాహం వేస్తే మీకు మంచినీళ్లు తాగితే వేసవ కాలం ఇండియాలో రసం యొక్క అనుభవం బాగా వస్తూ ఉంటుంది ఈ రాబోయేది వేసవ సో వేసవికాలంలో చల్లని మంచినీళ్లు తాగితే దాహం బాగా ఉన్నప్పుడు ఎండలో తిరిగి వచ్చారనుకోండి చల్లని మంచినీళ్లు తాగితే ఆ రసానుభవం కలుగుతుంది కొంతమంది అనుకుంటారు నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అనుకుంటారు నల్ల కళ్ళు పెట్టుకుంటే చల్లగా ఏ ఉండదు సో ఒకసారి నేను నల్ల కళ్ళ జోడవటి కొరుకులా మీకు చెప్పాను ఇది మళ్ళీ జరుకులు పెట్టుకుల మా గురువు అడిగారు కుక్కల కామేశ్వర గణపట్టి అడిగారు ఏమిటో నల్ల ఆయన ముందు పెట్టుకోలేదు అక్కడెక్కడో దూరంగా ఉండగానే తీసి జేబులో పెట్టా ఆయన చూశారు చూసి నువ్వేరా అన్న నేనే అన్నా అయితే ఏమిటి నల్లకల్లజోడెందుకు పెట్టుకున్నావాళ్ళు అడిగారు చల్లగా ఉంటుందని పెట్టుకుంటాం కూల్గా ఉంటుందని పెట్టుకున్నా అంటే ఆయన అన్నారు అవును ఎండలో తిరిగొచ్చి చక్కడ నిమ్మకాయ పిండినటువంటి చల్లని నీళ్లు తాగి ఆ తర్వాత కళ్ళజోడు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అన్నారు కళ్ళజోడ వల్ల వచ్చిన చల్లవేవా అదే సో అరకంగా సో నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే చల్లగా ఉండదు కంటి మీద ఆ ఒత్తిడి తగ్గుతుంది కాంతి అధికంగా ఉన్నప్పుడు కంటి మీద ప్రెషర్ ఉంటుంది అంత ఎక్కువ కాంతిని కన్ను తట్టుకోలేదు కాబట్టి ఆ ఒత్తిడి తగ్గుతుంది దానికి చల్లదనానికి సంబంధం లేదు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి రాబోయే వేసవికాలంలో మీరందరూ కూడా కళ్ళలో అంత కాంతి ఉండకూడదు దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఏదైనా చేసుకోండి ఏదైనా నల్ల కళ్ళతోడైనా అయితే ఫోటో క్రోమో ఇవో ఉంటాయి నేను అలాంటివి చేస్తూ ఉంటాను ఎందుకంటే కంటికి రక్షణ ఫ్యాషన్ కాదు కంటికి రక్షణ ఎనివే సో నీరు త్రాగినప్పుడు ఒక అనుభవం ఉంటుంది అనుభూతి ఉంటుంది మీకు నేను చెప్తున్నా వినండి ప్రతి మనిషికి ఒక అహంకారం ఉంటుంది దేహాభిమానాన్ని బట్టి ఆ క్రియలని బట్టి నేను ఈ క్రియని చేస్తున్నాను ఆ పనిని చేస్తున్నాను అని లేకపోతే నేను తండ్రిని నేను తాతని అని ఇలాంటి అహంకారాలు ఉంటాయి ఎలా కానీ నేను నేను మాట్లాడుగుతా చెప్పండి ఈ అహంకారం ఉన్నవాడే జీవుడు మమకారమో అహంకారం లేకపోతే జీవుడు ఏమైపోతాడు బ్రహ్మైపోతాడు యశా బ్రాహ్మీస్థితి పార్థ మీరు గుర్తుపెట్టుకోండి అహంకార మమకారాలు ఉంటే జీవుడు నిర్మమో నిరహంకార పరబ్రహ్మ ఇప్పుడు మీకు బాగా దాహంగా ఉందనుకోండి దాహంగా ఉంటే నేను చల్లటి మంచినీళ్ళు తీసుకొచ్చి గ్లాసులో ఇస్తా అది మీరు తాగుతున్నప్పుడు మీలో అహంకార మమకారాలు ఉంటాయా ఉండవు ఆ సమయంలో ఉండవు తాగడం అయిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఉండొచ్చు ఉంటాయి కానీ నీళ్లు దా తాగుతున్నప్పుడు మాత్రం ఉండవు నీళ్లు తాగుతున్నప్పుడు దప్పిక వేసి నీళ్లు తాగుతున్నప్పుడు దాహం లేకున్నా ఫ్యాషన్ కోసం కోక్కు తాగుతున్నప్పుడు కాదు దప్పిక వేసి నీళ్లు తాగుతున్నప్పుడు అహంకార మమకారాలు ఉండవు మీరు గమనించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నీళ్లలో ఉండే రసానికి నిర్వచనమేం చెప్పలేము ఆ రసము తగ్గినప్పుడు కలిగేటువంటి ఒక పెయిన్ రియాక్షన్ ఉంటుంది శరీరం దానికి దప్పిక అని పేరు ఆ డిస్కంఫర్ట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ దప్పిక దాన్ని తొలగించి వేసి మనకి మళ్ళీ శాంతిని సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ శక్తి నీటిలో ఉంది దాన్ని రసము అంటారు ఇప్పుడు కొంతమంది అంటారు మీరు దాహం వేస్తే జ్యూస్ తాగండి ఆరెంజ్ జ్యూస్ తాగితే దాహం తగ్గుతుంది అని అని పత్రికా ప్రకటన వేస్తాడు ఆరెంజ్ జ్యూస్ తాగినప్పుడు దాహం తగ్గుతుంది కానీ దేని వల్ల తగ్గుతుంది నీరు వల్ల తగ్గుతుంది ఆరెంజ్ జ్యూస్లో ఏముంటుందండి నీరుంటుంది ఎంత నీరుంటుందో తెలుసిన తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నీరులో నీరు ఎంత ఉంటుంది తొంభై శాతం నీరు ఉంటుంది ఏదో కొంత పెర్సంటేజ్ లిటర్ మారుతాయి ఎందుకంటే మినరల్స్ ఉంటాయి నీటిలో కూడా ఆరెంజ్ జ్యూస్లో 0.2-0.3 టూ పాయింట్ త్రీ ఎక్కువ నీరు తక్కువ నీరు ఉంటుంది అవ్యవ పడతాయి తర్వాత కోక్లో నీరు ఎంత ఉంటుంది నీరేనండి నీటికి రంగు వేసి దాంట్లో కొన్ని మాదక ద్రవ్యములు మొదలైన మాదక కలిపి దానికి పంచదార జోడించి దాన్ని కూల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ నింపి అమ్మేస్తూ ఉంటాడు మనుషులు అమాయకులు కొనుక్కుని తాగేస్తూ ఉంటారు నీళ్లు తప్ప మరేమీ కాదు మీరేం చేయాలంటే ఈ జ్యూసెస్ కోక్ ఇత్యాదు పక్కన పెట్టేసి దాహం వేసినప్పుడల్లా రసోహమప్సు కౌన్తయా అని గుర్తు చేసుకుని ఇగో ఈ నీళ్లున్న చూసారా దీంట్లో ఉన్న రసము ఇది ఈశ్వరుడు నీళ్లు తాగేప్పుడు మన పెద్దలో పద్ధతి చెప్పారు నిలపడి తాగద్దు అన్నారు ఎందుకంటే నిలబడి నీళ్లు తాగుతున్నాయంటే అర్థం కంగారు కదా జీవితంలో ఇప్పుడు కంగారు ఒకసారి ఒకే పని చేయాలి రెండు పనులు చేయకూడదు మీరు కారు నడుపుతో ఫో ఫోన్ మాట్లాడారనుకోండి రెండు పనులు చేస్తున్నారు కదా దాహం వేసింది అనుకోండి కారు నడుపుతోనే నీళ్లు తాగేసారనుకోండి రెండు పనులు చేస్తున్నట్టు కదా ఒక చేయాలి నిలబడి నీరు త్రాక్కోడదు కూర్చుని త్రాగాలి కూర్చుని త్రాగడం అంటే ఫిజికల్గా ఏ పోశ్చర్లో ఉన్నారన్నది పాయింట్ కాదు మీరు మిగతా పనులన్నీ పక్కన పెట్టండి ఈ సంవసార పనులు ఎప్పుడూ ఉండేదే నీళ్లు తాగేప్పుడు అన్ని పనులు మానేసి నీళ్లు చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని ఆ రసాన్ని అనుభవిస్తూ మీరు నీళ్లు తాగాలి తాగితే నీళ్లు తాగడం ఒక మెడిటేషన్ అయిపోతుంది ధ్యానం అయిపోతుంది ధ్యానము క్రియ అనుకుంటారు యాక్షన్ అనుకుంటారు కాదు ధ్యానం ఒక క్వాలిటీ అది ఒక తత్వం మీరు ఆ ధ్యానం అనే తత్వాన్ని మంచినీళ్లు త్రాగడంలో ప్రవేశపెట్టచ్చు భోజనం చేయడంలో ప్రవేశపెట్టచ్చు భోజనం చేసేప్పుడు మాట్లాడద్దు నో టాకింగ్ తర్వాత ప్రతి ఆహార అన్నపు ముద్దని ఇది ఒక ధ్యానం ఉంది కొన్ని ఆశ్రమంలో నాకు తెలిసి ధ్యానం ఉంది వాళ్ళు భోజనశాలలో మాట్లాడతారు తర్వాత భోజనం వడ్డించిన తర్వాత అది కలుపుకుని ముద్ద తీసుకుని కళ్ళు నోట్లో వేసుకుని కళ్ళు మూసేసుకుంటారు కళ్ళు మూసుకుని దాన్ని పూర్తిగా నమిలి ఆ రసాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ అది మింగి అప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ ఇంకో ముద్ద తీసుకుని అలా తింటారు ముప్పై నిమిషాలు భోజనం చేస్తారు ఎందుకని వాళ్ళు చేస్తున్నది భోజనం కాదు మెడిటేషన్ ధ్యానం కాబట్టి మెడిటేషన్ ఈజ్ ఎ క్వాలిటీ దట్ యూ కెన్ బ్రింగ్ టు ఎనీ యాక్షన్ మీరు యాక్షన్ చేస్తున్నా ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారు మీరు అలా ధ్యానపూర్వకంగా శ్రవణం చేస్తున్నారు మిగతా పని అన్నీ శ్రవణం చేస్తున్నారు కదా ఇది ధ్యానం దిస్ ఈజ్ ఆల్సో మెడిటేషన్ కళుముసుకునే అక్కర్లా కాబట్టి ఆ నీళ్లలో ఉండేటువంటి దప్పికను తీర్చే శక్తి ఒక పవర్ ఉంది దానికి రసము అని పేరు రసము అనే పదానికి ఆనందము అని కూడా అర్థం ఉన్నది రసో వైస అనే తైత్రయోపనిషత్తులో ఆ ఈశ్వరుడు రసస్వరూపుడు రసము సో పిబరే రామరసం సనే రసనే అంటే ఓ నాలుకా అని కీర్తన ఎవళ్ళదో సదాశివ బ్రహ్మేంద్రుల వారి కీర్తన ఓ నాలుక రసనే అంటే సంబోధన ఏటో అనుకున్నారు తన నాలుకను తాను సంబోధిస్తున్నాడు ఈ మహాత్ములు తమ మనస్సును తాము సంబోధిస్తారు తమ నాలుకను తాను సంబోధిస్తారు ఓ నాలుకా రామరసాన్ని త్రాగుము అంటే రామనామాన్ని ఉచ్చరించి దాంట్లో ఉండే రసానుభూతిని నీవు తెలుసుకో అనే పిబరే రామరసం రసనే అలాగే మనస్సుని సంబోధించి చేసేటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి కాబట్టి రే మనహరీ మనస్సా అని రాముణ్ణి స్మరించు ఎనీవే సో ఆ రసము అంటే రామనామాన్ని ఉచ్చరించినప్పుడు అహంకారం విలీనమైపోయి నేను అనే భావన పోయి కేవలము రామభావనే ఉంటుంది ఆ ఈశ్వర భావనే ఉంటుంది ఈశ్వర భావన ఫలానా విధంగా ఉంటుందనేమి అలాగంటే మీరేం పెట్టుకోకండి ఇక్కడ నేను రూపాన్ని గురించి చెప్పట్లా కేవలము నేను అనే పరిచ్ఛేద భావన తొలగిపోయి మీరు ఆకాశరూపంగా స్పేస్ లైక్ అవేర్నెస్గా మిగిలి ఉంటారు దాన్నే రామరసము దాన్ని మీరు అభ్యాసం చేస్తే ఆ రామనామ ధ్యానంలో మీకు ఒక అనుభూతి కలుగుతుంది దాన్ని రసానుభూతి అంటారు అలాగా ఊరికే హడావిడి చేయడం కాదు ఏకాంతంలో ధ్యానంలో ఉండాలి హడావిడికి కొంత ప్రాధాన్యం తక్కువ హడావిడంటేటి కప్పెట్లు అవి పెట్టేసి హడావిడి చేసేసి ఊరికే గడబడి చేసేసి డ్యాన్స్ చేసి గెంతులు వేసేసి అలాగే అక్కర్లా ఒకప్పుడు అది కౌంటర్ ప్రొడక్టివ్ కూడా అవుతుంది అలాగే అక్కర్లా ఏకాంతంగా మన గీతలోనో అక్కడానో మీరు ఇలాగ గజ్జిలు కట్టుకుని డ్యాన్స్ చేయమని చెప్పలా అదేమని చెప్పారు అది దాని పద్ధతి వేరు దాన్ని అది సందర్భం కాదు అనుకుండి విలువ దానికి ఉండొచ్చుగాక కానీ మనకి తెలిసినంత మటుకి మనకి ఉపనిషత్తులు గీత చెప్పేది ఏమిటంటే వీరలా నిటార్గా కూర్చుని పైకి కూడా రామనామం చెప్పక్కర్లా మనస్సులో ధ్యానం చేయాలి అది ఉత్తమోత్తమైన జపము ఆ రామనామాన్ని ధ్యానం చేస్తే మీకు ఒక రసానుభూతి కలుగుతుంది సో నీళ్లు తాగేప్పుడు కూడా ఆ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఆ రసానుభూతిని మీరు అనుభవించే ప్రయత్నం చేస్తే ఆ రసస్వరూపుడుగా దేవుడు ఉన్నాడు మీరు గమనించారా ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు హిందువులు ఉన్నారు వీళ్ళు అన్నింటికీ పూజలు చేస్తూ ఉంటారు చెట్టుకి చేమకి పూజలు చేస్తారు నీళ్లకి పూజలు చేస్తారని వేళాకొలం చేస్తారు వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి తెలియదు మనం నీళ్లకి పూజించేస్తున్నాం అంటే నీళ్ల రూపంగా దేవుడు ఉన్నాడు కాబట్టి నీళ్లను పూజిస్తున్నాం ఇప్పుడు మీరు గమనించండి కొన్ని మంత్రాలు ఉన్నాయి నీళ్లను ఉద్దేశించి మంత్రాలు వేదంలో మంత్రాలు సూర్యుడిని ఉద్దేశించి ఉంటాయి చంద్రుడికి ఉంటాయి వాయుదేవతకుంటాయి అంటే వాయువు పృథివీకుంటాయి చెట్టు చేపలకు ఉంటాయి వనస్పతులు అనే పేరుతోటి జలాలకుంటాయి మంత్రాల ద్వారా వాటినే స్థుతిస్తారు అంటే మీకు ఏమర్థమైంది ఈ ఇన్ని రూపాలలో ఈశ్వరుడు ఉన్నాడు అని స్పష్టమవుతోంది ఇది వేదం వేద పురాణంలోకి వస్తే మీకు కుమారస్వామి మీద ప్రార్థనలు గణేష్ మహారాజు మీద ప్రార్థనలు విష్ణువుకి ప్రార్థనలు శివుడికి ప్రార్థనలు లక్ష్మి గౌరీ ఇలా ఉంటాయి పురాణంలో కొంచెం అది పర్సనల్ రూపంగా ఒక వ్యక్తి రూపంగా వస్తుంది ఆకారం వచ్చేస్తుంది సగుణ సాకారం అవుతుంది పురాణంలో కానీ వేద ఆకారం ఉండదు సగుణంగానే ఉంటుంది సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి తెలుస్తాయి మంత్రాలు ఆ పోహిష్ఠామో భువ తాన ఊర్జేదన ఆపహ అంటే ఓ జలములారా హి నిశ్చయముగా మయోభువ స్థా కాస్త విడదీస్తే స్థ అవుతుంది సకారం షకారం అవుతుంది థకారం థకారం అవుతుంది ఓకే సో స్టూనాష్ఠుహు లాంటి రూల్స్ ఏవో ఉంటాయి కాబట్టి మీరు మాకు ఆనందమును కలుగుజేయువారు అగుడు మయోభువ స్థ మాకు ఆనందాన్ని అనుగ్రహించండి ఎవరు జలములారా ఆ పోహిష్ఠామ యోభువ తాన ఊర్జే దాతన తాహ ఆ జలములు న మా యొక్క ఊర్జే బలము కొరకు దాతన స్థిరముగా కలిగించుగాక మాకు దృఢమైన శక్తిని ఆ జలములు ఇచ్చుగాక ఇంకో మంత్రంలో యో వ శివ ేహనహ జలములారా యహ వహ శివతమ రసహ మీ యొక్క అత్యంత మంగళకరమైన కళ్యాణకరమైన ఏ రసము గలదో చూడండి జలాలలో ఉండే రసము శివతమ అత్యంత కళ్యాణకరము మంగళకరము అని వర్ణించింది వేదం వేదం అలా వర్ణించింది కళ్యాణము మంగళము అంటే పెద్ద గడబిడ చేస్తే కానీ కళ్యాణము మంగళము కాదని మనం అనుకుంటాం కనీసం పదివేల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఈ మంగళం కాలేదు కళ్యాణం కాలేదని మనం అనుకుంటాం మంచినీళ్లలో ఉండే రసము కళ్యాణతమము శివతమో రస శివతమో రస తస్య భాజయతేహ ఇహ నహ తస్య భాజయత అంటే ఈ లోకంలో మేము ఆ రసము యొక్క భా భాగస్వాములము అంటే ఆ రసము యొక్క భాగమును పొందువారము అగుదుముగా అని ఈ విధంగా మంత్రాలు చాలా అద్భుతమైన మంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి హిరణ్యవర్ణ శుచయప్ప ఒక ఆహను మొదలుపెట్టి నాలుగు రకాల నాలుగు మంత్రాలు ఉన్నాయి అన్నీ కూడా నీటి యొక్క మహిమని చెప్పే మంత్రాలే ఆ నీళ్లలో ఉండే రసము రూపంగా ఈశ్వరుడే కాబట్టి రసోహమసు కౌంటేయ చూద్దాం భాష్యకారులు ఏమన్నారు కేన కైన ధర్మే విశిష్టయీ సర్వమిదం ప్రోతం ఇుచ్యతే ఆ సమాధానం ఒక ప్రశ్న వేసుకుంటారు ఆ ప్రశ్నకి ఈ శ్లోకం సమాధానము అన్నట్టుగా చెప్తారు అవతారిక ఇంట్రడక్షన్ ప్రశ్న ఏమిటి హెమయ ఈ జగత్తంతా నీయందే పోతప్రోత భావంతో ఉందన్నావే సర్వమిదం త్వయి ప్రోతం ఏ రూపంగా ఏ ధర్మాలతో కూడి ఈ జగత్తు నీయందుతప్రోత భావంతో ఉంది అని మనం ప్రశ్న వేశామనుకోండి శ్రీకృష్ణుడికి అప్పుడు ఉచియతే ఆయన మనకి సమాధానం చెప్తున్నాడనమాట అది అది అవతారిక సో మొట్టమొదటి సమాధానం ఏమిటి రస ఇది రసోహం నేను రసము రసము అంటే పళ్ళు రసమే కాదు నీళ్లలో ఉండే ఆ రుచి మీరు ఈ తీక్ష్ణమైన రుచులకు అలవాటు పడ్డప్పుడు అసున్నితమైన రుచి మీకు అంటే ఏమిటి దాహం వేసినప్పుడల్లా కోక్కు లేకపోతే పెప్సీ అయితే ఆరెంజ్ జ్యూసు తాగారనుకోండి మీకు మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు చప్పగా ఉంటాయనిపిస్తుంది అలా కాకుండా ఈ కోక్కులు పెప్సీలు పక్కన పారేసి దాహం వేసినప్పుడు ప్రేమతో కూర్చుని భక్తి భా భావనతో మనస్సును ఏకాగ్రం చేసి నేను మంచినీళ్ళు తాగడం ప్రారంభిస్తే దాంట్లో మీకు రసానుభూతి కలుగుతుంది ఇప్పుడు రామా రామా అని ఉంది రామాలో రసం ఏం చెప్తారు రామ రామా ఏమైంది నా నోట్లో రామా అన్నా నాకే రసం రాలేదని ఎవడైనా అన్నాడు అనుకోండి మనం ఏం సమాధానం చెబుతాం కాబట్టి అంటే మీరు ఒక ధ్యానముద్రలో కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసి రామనామాన్ని ప్రేమతో భక్తితో అభ్యాసం చేస్తే అభ్యాసం చేయాలి అప్పుడు రసం వస్తుంది చెరుగ్గడలో మాధుర్యం ఉంటుంది చెరుగడ్డ ఇలా చేతో పట్టుకుని నాలుగు మీద ఎలా పెట్టి ఏది మాధుర్యం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏది రాదు మాధుర్యం ఏం మరి మాధుర్యం రావాలంటే ఏం చేయాలి దాన్ని కొరకాలి ఓ మొక్కను కొరకాలి కొరికి నవలాలి నవిలి ఆ పిప్పిలోంచి రసాన్ని తీయాలి ఆ రకంగా నామరూపాల్లోంచి ఈశ్వర భావాన్ని బయటికి లాగాలి మీరు అప్పుడు రసం వస్తుంది అభ్యాసం చేయాలి నేను రసము అపాం యస్ సార తస్మిన్ రసభూతే మయీ ఇప్పుడు ఇది ఎలాగ ఈ వాక్యం ఎలాంటిదంటే ఇప్పుడు బల్బు ఉంది బల్బు ప్రకాశం ఉన్నది ఈ ప్రకాశము దేనియందు నిలిచి ఉన్నది ఎలక్ట్రిసిటీ నిలిచి ఉన్నది ఏ విధంగాను ఓతప్రోతభావంతో అంటే ఎలక్ట్రిసిటీ లేనిదే అసలు ఈ ప్రకాశం ఏది ఉండనే ఉండదు ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడే ఉంటుంది దాన్ని ఓతప్రోతభావం పొడుగు పేక అంటే బాగా కలిసిపోయింది అభిప్రాయం అంతేగాని ఇలా అడ్డంగాను పొడుగ్గాను అస్తమానో అలాగే అనుకోద్దు సో ఆ విధంగా దాని ఎందు ఒతప్రోతభావంతో ప్రకాశము ఎలక్ట్రిసిటీ ఎందు ఉన్నది అదేవిధంగా నీళ్లు రసమునందు ఒతప్రోతభావంతో ఉన్నాయి ఆ సూక్ష్మము సూక్ష్మభూతము స్థూలభూతము సూక్ష్మమునందు ఉంటుంది సో అదేవిధంగా ఈ ఈ ద్రవ్య ద్రవము అంటే ఫిజికల్ మెటీరియల్గా ఉంటుంది నీరంటే మ్యాటర్ ఒక పదార్థం భౌతిక పదార్థం కదా ఆ భౌతిక పదార్థము దేనియందు ఓతప్రోతభావంతో ఉన్నది రసమునందు ఆ రసమే నేను అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నీళ్లు ఈశ్వరుని ఎందు రసరూపంగా ఉన్న ఈశ్వరుని ఎందు ఓతప్రోతభావంతో ఉన్నాయి అని తెలింది అంటే శంకరులు ఏం చేస్తారంటే ప్రోతం అని ఉంది కదా సో సర్వమిదం ప్రోతం దానికి ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతారు ఎందుకంటే సర్వమిదం ప్రోతం అన్న దాని యొక్క వివరణయే ఈ నాలుగు శ్లోకాలు అలా వ్యాఖ్యానం చేస్తారు ఆ వాక్యం అది ఏం సర్వత్రా ఈ నాలుగు శ్లోకాల్లో మీకు ఎన్ని విభూతులు చెప్తే వాటన్నిటి కూడా మీరు ఈ విధంగా వ్యాఖ్యానం చేసుకోవాలి ఈశ్వరుడు ఫలానా రూపంగా ఉంటాడు ఆ రూపం అటువంటి ఈశ్వరుని ఎందు అక్కడ చెప్పిన విభూతి స్థానము ఓత ప్రోత భావంతో అధిష్ఠితమై ఉంటుంది ఆ విధంగా మీరు అంతటా కూడా ఈ విభూతులన్నీ తెలుసుకుంటూ ఉండాలి యథాహమప్సు రసహం ప్రభాస్మి శూర్యో ఇప్పుడు ఈ అప్పులలో అప్పులంటే నీళ్లు అప్పులంటే మరొకటి అనుకున్నారు క్రితం గ్లాసులో చెప్పాను కదా సో అప్పులలో ఈ సంస్కృతం చదువుకున్న వాళ్ళు అలాగే అంటూ ఉంటారు అప్పులలో అని అంటారు అప్పులు అనగానే సంస్కృతం చదువుకున్న వాడికి దాంట్లో ఇబ్బంది ఏం కనపడదు ఎందుకంటే అలవాటు వ్యవహారం సంస్కృతం వాళ్ళకి ఈయన ఏం మాట్లాడుతున్నానని డౌట్ వస్తుంది ఎనీవే ఈ అప్పులలోని రసము నేనే అదేవిధంగా శశి సూర్య శశి అంటే చంద్రుడు ఆ పేరు ఎలా వచ్చిందో చూడండి శశము అంటే కుందేరు మత్స మత్స అంటే చంద్రుడి కేసు పూర్ణ చంద్రుడి కేసు మీరు చూస్తే దాంట్లో మధ్యలో ఏదో మత్స కింద ఉంటుంది ఆ మత్స ఏమిటంటే పర్వతాలు చంద్రుడి మీద పర్వతాలు మనకి దూరంగా చూసినప్పుడు మత్సలా కనపడతాయి మీరు కనుక టెలిస్కోప్ కనుక మంచి టెలిస్కోప్ ఉంటే దాంతో చూస్తే పర్వతాలు కనపడతాయి నిజంగా మీరు ఎప్పుడైతే విమానంలో పయనించేపుడు ఎత్తుమించి చూస్తే కింద పర్వతాలు కనపడతాయి కదా అదేవిధంగా టెలిస్కోప్ బలమైన టెలిస్కోప్ తోటి కనుక చంద్రుడిని చూస్తే మీరు పర్వతాలను చూడొచ్చు ఇక్కడి నుంచి చూడచ్చు ఎప్పుడైనా ట్రై చేయండి మంచి టెలిస్కోప్ ఒకటి పట్టుకొని ట్రై చేస్తే మీద పర్వతాలు చూస్తే ఒక అనుభూతి కలుగుతుంది కాదు మరి అది ఈశ్వరుని యొక్క మహిమ అబ్బా అనిపిస్తుంది ఎనీవే సో శని కవులు కుందేలు అని వర్ణించారు కుందేలులా ఉందని అభిప్రాయం కుందేలు అక్కడ కూర్చుని ఉందని కాదు కొంతమంది కుందేలే నిజంగా ఉందనుకుంటారు కుందేలేముంటుందండి అక్కడ చంద్రుడి మీద చంద్రుడి మీద కుందేలు ఉంటే సైంటిస్టుల దగ్గరికి గెలిపేస్తారు ఎందుకంటే చంద్రుడి మీద ప్రాణం ఉందా లేదా అని పాపం పరిశోధనలు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి కవి ఏం చేసాడంటే ఆ మత్సనే కుందేలు అన్నాడు ఇంకో కవి అన్నాడు మత్సనే అన్నాడు కాలుష్యము మత్స అన్నాడు ఇంకో కవి ఓ కవి ఏమన్నాడంటే ప్రియురాలితోటి ఓహే ప్రియే నిన్ను చంద్రుడితో పోలుద్దామంటే మనసొప్పట్లేదు ఎందుకంటే చంద్రుడికి మచ్చ ఉంది నీకు మచ్చలేదు అన్నాడు కవులు ఇలాగే మాట్లాడతారు నిజంగా అలాగుందో పాత అనివే సో అక్కడి నుంచి వచ్చింది శశి అనే పేరు శశము శశము అంటే కుందేలు కలవాడు శశి సూర్య సో సూర్యభగవానుడు ఈ రెండింటియందు ప్రభగలదు ప్రభాస్మి శశి సూర్యయోహో ఆ ప్రభ నేనే ప్రభ అంటే ఇప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి ఇప్పుడు సంస్కృతంలో ఇప్పుడు మీరు మంట ఉందనుకోండి మంట అగ్ని అగ్ని దగ్గరికి వెళ్తే వేడి కలుగుతుంది దాన్ని తేజస్సు ఆ మంటలో తేజస్సు ఉంది మంట ధగధగ మెరిసిపోతూ ఉంటుంది బాగా ప్రకాశవంతంగా ఉంటుంది దాన్ని ప్రకాశము అని అంటారు కాబట్టి ఇప్పుడు మంటలో ఏ ఉన్నాయి తేజస్సు ప్రకాశము రెండు ఉన్నాయి ఆ రెండు కూడా కలిపి ప్రభ అనబడతాయి కాబట్టి ప్రభలో రెండు అంశాలు ఉంటాయి తేజస్సు అంశం ఉంటుంది ప్రకాశము అనే అంశం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ బల్బులు ఉన్నాయనుకోండి పాతకాలపు బల్బులు ఈ ఫిలమెంట్ ఉన్న బల్బులు వాటిల్లో వేడిను కాంతి రెండు ఉంటాయి అంచైతే ఆ బల్బులు ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్సూమ్ చేస్తాయి అవి దగ్గరగా పెట్టుకుంటే రూమ్ అంతా వేడెక్కిపోతూ ఉంటుండే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఈ టీవీ వాళ్ళు వాళ్ళు తీసుకొస్తారు ఆ ఫిలమెంట్లో తీసుకొచ్చి మనం ముఖం మీద ఫోకస్ చేస్తారు ఆ కాంతి మనం తట్టుకోలేము ఆ వేడి కూడా తట్టుకోలేము అలాంటివి పనికిరాదు వై షుడ్ నాట్ యూస్ దోస్ థింగ్స్ అవన్నీ అవుట్డేట్ అయిపోయాయి ఇప్పుడు అవన్నీ వాళ్ళు వాడటం లేదు ఇప్పుడు మీకు బెటర్ క్వాలిటీ దొరుకుతాయి అంటే వాటిల్లో వేడి తక్కువ వేడి ఇంచుమించు చాలా తక్కువ తగ్గిపోతుంది కాంతి పెరుగుతుంది దాంతోటి వేడి ఎప్పుడైతే తగ్గిందో ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ ఖర్చు అవుతుంది మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే వేడెక్కిపోతూ ఉంటుందో అసలే వేడి దేశం ఇంకా ఎక్కువ వేడైపోతూ ఉంటుంది ఎనివే చంద్రుడిలో ప్రకాశం ఉంటుంది తప్ప తేజస్సు ఉండదు అక్కడ ప్రభ అంటే ప్రకాశము అర్థం చంద్రుడికి సంబంధించినంత మటుకు సూర్యుడిలో ప్రకాశము తేజస్సు రెండు ఉంటాయి సో ఇంకో చోట తేజస్సు అనే పదాన్ని వాడాడు శ్రీకృష్ణుడు సో సూర్యుని ఎందు ఏ తేజస్సు గలదో అది నేనే అని అన్నాడు ఇక్కడ మటుకు చంద్రుణ్ణి సూర్యుణ్ణి కలిపేశాడు కలిపి ప్రభా అనే పదాన్ని వాడాడు చంద్రుడికి తేజస్సు ఉండదు ప్రకాశం ఉంటుంది సూర్యుడికి తేజస్సు ప్రకాశము రెండు ఉంటాయి అగ్నికి తేజస్సు ప్రకాశము రెండు ఉంటాయి కానీ అగ్ని ఇప్పుడు నీళ్లు కాచారనుకోండి నీళ్లు కాగిన కా కాచిన నీళ్లు వేడి నీళ్లు ఉంటాయి వాటిల్లో తేజస్సు ఉంటుంది ప్రకాశం ఉండదు ఏమండి ఇప్పుడు ఈ దోశలో వేసుకునేటువంటి ఆ ప్లేట్ని వేడి చేస్తారు పళ్ళెరమ్ దాన్ని ఏమంటారు దాన్ని పాన్ పాన్ అంటారు ప్యాన్నో ప్యాన్న ప్యాన్ ప్యాన్ ప్యాన్ ఈ ప్యాన్ ఉంది పెనం తెలుగులో పెనం కరెక్ట్ ఈ ఫెల ఉంది చూస్తే అది తెలుసుకోకుండా చేయి చేయి కాలిపోతుంది ఎందుకని దాంట్లో తేజస్సుంది కానీ ప్రకాశం లేదు నల్లగా ఉంటుంది ప్రకాశం లేదు తేజస్ ఉంది అంత పొరపాట్లు వెళ్ళిలా చేయించారు అనుకోండి మళ్ళీ ఆ ఇటు పెట్టి కాబట్టి ప్రభ అంటే తేజస్సు ప్రకాశము సూ అగ్నిలో రెండు ఉంటాయి కానీ ఒకప్పుడు అగ్నిలో తేజస్సు ఉంటుంది ప్రకాశం ఉండదు ఒకప్పుడు ప్రకాశం ఉంటుంది తేజస్సు ఉండదు అగ్నిలో కూడా కానీ ఒకప్పుడు రెండు ఉంటాయి సూర్యునిలో రెండు ఉంటాయి శీతకాలపు సూర్యుడిలో కూడా రెండు ఉంటాయి వేడి కూడా ఉంటుంది అదే అనివే ఈ తేజస్సు ప్రకాశములు ఏవి కలవో అవి నేనే జగద్భాయతేఖిలం విధి యదిత్యగతం తేజ జగద్భా సుయతేఖిలం చంద్రమసియ్నౌ తత్తేజో విద్ధి మామకం చంద్రునిలో తేజస్సు కంటే ప్ర ప్రకాశము అని అర్థం చెప్పుకోవాలి ఆ సందర్భాన్ని బట్టి మనం మార్చుకోవాలి అది మీకు ఈ శ్లోకం పదిహేనో అధ్యాయంలో వచ్చింది అక్కడ కూడా విభూతి ప్రకరణ ఉంది ఇక్కడ ప్రభాస్మి శశి సూర్యో ఇప్పుడు అష్టమూర్తి అని మీరు పేరు వినుంటారు శివుడికి అష్టమూర్తి అనే పేరు అంటే ఎనిమిది రూపులు రూపములు గలవాడు శివుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి ఎనిమిది రూపాలు రూపములు అంటే సగుణం సాకారం కాదు ఏమిటా ఎనిమిది రూపాలు పృథివీ ఆపహ ఆపహ జలములు అగ్ని వాయు ఆకాశ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు ఏడయ్యే ఎనిమిదోదేవిటి ఎనిమిదోదేవిటి ఏమంటే నేను అడుగుతా చెప్పండి ఈ జగత్తులో పంచభూతాలు సూర్య చంద్రుడు కాకుండా ఇంకెవళ్ళు ఉన్నారు మీరే ఉన్నారండి ఆప్ మీరే ఉన్నారు మీరున్నారు కదా మీరు పంచభూతాలు చంద్రుణ్ణి సూర్యుణ్ణి చూస్తూ మీరున్నారు ద్రష్టంటి యొక్క ద్రష్ట జీవరూపంగా ఉన్నవాడు మనే ఆప్ త్వం తత్వమసి కాబట్టి జీవుడు కూడా దేవుని యొక్క ఒకనొక రూపు జీవుడు ఇవి ఎనిమిది ఈ ఎనిమిది రూపములుగా ఉన్న శివుడు అష్టమూర్తి దక్షిణామూర్తి స్తోత్రంలో ఉందో శ్లోకం భూరంభాంస్యనలో నిలోబరమహర్నాథో హిమాంశు పుమాన్ అహర్నాథ సూర్యుడు హిమాంశు చంద్రుడు పుమాన్ అంటే మనిషే మనిషే స్త్రీ పురుషుడు అది కాదు మనిషి అని అర్థం మానవుడు కాబట్టి సో ఆ ఎనిమిది రూపాల్లో ఇక్కడ రెండు రూపాలు వచ్చేసే శశి సూర్యో సూర్యచంద్రుల యందుండే ఈ ప్రక ప్రభ నేనే సూర్యుని ఎందు ప్రభ దాన్ని చెప్పి వర్ణించే మంత్రానికే గాయత్రి మంత్రము అనిపేరు తత్సమితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గ అంటే తేజస్సు అనర్థం ఆ సూర్యభగవాను యొక్క సవితున్నాము ఆ తేజస్సే హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తూ మా బుద్ధివృత్తులను ప్రేరేపించుతున్నది ధియో యో నయా ఇది గాయత్రీ మంత్రం కాబట్టి గాయత్రీ మంత్రం ప్రతిపాదించే ఈశ్వరుని యొక్క సగుణ రూపమేమిటి సూర్యభగవాను యొక్క తేజస్సు అలాగే చంద్రుణ్ణి చంద్రుణ్ణి కూడా అలాగే ఇప్పుడు శ్రీరామచంద్రుడు అంటారు రామాయ రామచంద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాస్పతయ నమహాన్ శ్లోకం ఉంటుంది దీనికి ఓ వ్యాఖ్యానం ఆయన్ని వశిష్ఠమహర్షిదికి చూపిస్తాడు దశరథుడు ఇగో పిల్లవాడు అని ఉయ్యాల్లో వేసి వశిష్ఠ మహర్షి ఆయన యజ్ఞంది రోజు అగ్నిహోత్రం అది చేసుకునే నియమనిష్టలు కలవాడు అలా శిశువు పుట్టగానే వచ్చి చూడడు జాతకర్మ అయితే గానీ చూడడం మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయడం ఆశ్రవించడం ఇవి ఉంటాయి కాబట్టి ఆయన్ని పది రోజులు పదకొండు రోజులు అయిపోయి జాతకర్మ చేసి పుణ్యాహవాచనం చేస్తే గానీ ఆయన రాడు అంతవరకు రాడు ఆయనకి విధి నియమనిష్టలు ఆయనకి సో పుణ్యాహవాచనం అన్నీ అయిన తర్వాత పన్నెండు రోజులు పదమూడు రోజులు అయిన తర్వాత రాముడు పుట్టాక అక్కడ ఉయ్యాల బంగారు ఉయ్యాలలో పడుకోబెడతారు ఈ పిల్లని వశిష్ఠ మహర్షి వచ్చాడు ఇప్పుడు ఆయన నామకరణం చేయాలి ఆయన చూస్తాడు ఈ చూసి అబ్బా ఈ పిల్లవాడిని చూస్తే మనస్సుకు ఆహ్లాదము ఆనందం కలుగుతోంది రమయతి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు అని ఆయన రామ అని పేరు పెట్టాడు రామాయ పక్కనే దశరథ మహారాజు నిలబడ్డాడు ఆయనే ఉన్నాడు ఉత్తి రాముడు కాదయా నా జీవితానికి మంగళం వీడే అని ఆయన రామభద్రాయ అన్నాడు ఈ లోపల కౌసల్యాదేవి తల్లికి పిల్లవాడు చంద్రుల్లా కనపడతాడు చంద్రుడు ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నాడో నా కొడుకు అంత చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నాడు అని ఆమె సంతోషించి రామచంద్రాయ అంది దశరథుడి దృష్టి వేరు ఆవిడ దృష్టి వేరు దశరథుడి దృష్టి ఏమిటి మంగళం అంటే దేహత్యాగం నా తర్వాత రాజ్యాన్ని పాలిస్తాడు నాకు శ్రాద్ధాది కర్మలను నిర్వర్తిస్తాడు ఆయనంతా కొంత విధి ఆయన ఆలోచిస్తాడు ఆవిడేమిటి పూర్ణచంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందమో తన కొడుకుని చూసుకుంటే ఆవిడికి అంత ప్రేమ అందుకోసం రామచంద్రాయ విశ్వామిత్రుడు వచ్చాడు ఈ లోపల వచ్చి సాక్షాత్ ఆ పరబ్రహ్మయ్య ఇలా అవతరించాడాయ బాబు నీకు తెలీదు సో అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠ ప్రముఖా ఏచే ఇవ తపస్థిత అని వాల్మీకి రామాయణంలో శ్లోకం రాముడి గురించి నీకు తెలీదు హే దశరథ నాతో పంపించమంటే నువ్వేమో భయపడుతున్నావు నీకు తెలీదు నాకు తెలుసు రాబాబు రాముని యొక్క పరాక్రమం అంతా నాకు తెలుసు ఆయన సాక్షాత్తు ఆ పర శ్రీహరి యొక్క అవతారము పరబ్రహ్మయే ఆయన అని వశిష్ఠు ఆయనే విశ్వామిత్రుడు అంటాడు వేధసే తర్వాత విశ్వామిత్రుడు బాలకాండలో వస్తాయి కథలనే అదే వరుసలో వస్తాయి విశ్వామిత్రుడు ఈ రాముడిని తీసుకెళ్లి యజ్ఞం అంతా అయిన తర్వాత జనక మహారాజు నగరానికి తోడుకొని పోతాడు వెళ్ళేప్పుడు ఇవి ఏం చెప్పడం జన ఈయనతో దశరథుడితో ఏం చెప్పడం చెప్పాడు అనుకో అబ్బాయి అవుతున్నాడు మా పిల్లాన్ని మీరు ఇలా ఊళ్ళో అన్నీ తిప్పడం లేదు మీరు జాగ్రత్తగా భద్రంగా తీసుకుని వెనక్కి అంటాడు దశరథుడిని చాలా బేల మనిషి ఆయనతోటి ఏమిటి చెప్పి ఇది ఆల్రెడీ సిక్స్టీన్ అబవ్ ప్రాబ్లం పెళ్లి వయస్సు వచ్చిన వాడిని ఇంకా దశరథుడి పర్మిషన్ ఏమిటి ఉంది నేను చేతస్థం కాబట్టి సరేలే అని తీసుకెళ్ళిపోతాడు వేరా యజ్ఞం అయిన తర్వాత హే రామా అయోధ్యకి వెళ్ళిపోవాలని కంగారే హోమ్ సిక్నెస్ ఏమైనా ఉందా లేకపోతే అటుకేసి వస్తారు అలాగ చూస్తావా అంటాడు నాకు హోమ్ సిక్నెస్ ఏం లేదు మిథిానగరానికి వెళ్దాం అంటే ఏం జనక మహారాజు యజ్ఞం చేసుకుంటున్నాడు మాకు ఆహ్వానం వచ్చింది మేము వెళ్తే కొంత దక్షిణాది పారేస్తాడు మాకు ఉపయోగం ఉంది నువ్వు కూడా నాతో పాటు వస్తానంటే రా అంటాడు నేను కూడా మీతో పాటు వస్తున్నాను అని బయలుదేరితే దశ జనక మహారాజు ఆ స్వాగతం చెప్తాడు విశ్వామిత్ర మహర్షి స్వాగతం చెప్తే ఇలా చూస్తాడు ఎవరండి ఈ అబ్బాయి ఈ యంగ్ మ్యాన్ అంటే రఘువంశమును కాపాడటానికి పుట్టినవాడు రఘునాథాయ అని జనకుడు అనుకుంటాడు కేవలం రఘువంశానికే నాథుడు కాదయ్యా మొత్తం సకల జగత్తుకీ నాథుడు ఒక రఘువంశానికే నాథుడు అనుకోకు సకల జగన్నాథుడు ఇన్ జనరల్ నాథుడు అని విశ్వామిత్రుడు అంటాడు రఘునాథాయ నాథాయ సీతాదేవి చూస్తుంది అండి ఆవిడ ఆ బాల్కనీ నుంచి చూస్తుంది బాల్కనీలో ఉంటుంది అంతఃపుర స్త్రీలందరూ వాళ్ళ బాల్కనీలో కూర్చుంటారు సభావితున్నప్పుడు ఈయన లేస్తాడు లేచి వెళ్ళి ఆ ధనస్సు దగ్గరికి వెళ్తుంటే ఆవిడని ఆవిడ చూస్తుంది ఇంకా ధనుస్సు విర విరవడం తర్వాయ ధనస్సును ఎత్తిన తరువాత పతి పతి అవుతాడు కానీ అంతకుముందే ఆమె ఇతడు నాకు భర్త అయితే బాగుండుని అనుకుంది అంతకుముందు అలా వెళ్ళమని అనుకోలేదు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే సరే వాళ్ళు విరిస్తే భర్త అవుతాడు విరవకపోతే ఎత్తితే విరవడం కాదు ఎత్తడమే ఆ ధనస్సుని ఎత్తితే భర్త అవుతా లభితే లేదు కానీ ఇతన్ని ఇంకా ధనస్సు దగ్గరికి వెళ్ళక ఇతడు నాకు భర్త అవ్వుగాక అని ఆవిడప్పుడే దేవుళ్ళకి మొక్కులు మొక్కుతోంది అని చేత సీతాయా పతయే నమ అని మొత్తం అలాగ ఈ శ్లోకాన్ని ఎవరో వ్యాఖ్యానం చేశారు మంచి శ్లోకం అనేక అంశాలతో కూడి ఉన్న శ్లోకం ఎనీవే ఈ శ్లోకాన్ని సో చంద్రుడు చంద్రశబ్ద ప్రయోగాన్ని చేస్తారు శ్రీరామ చంద్రుడు శ్రీకృష్ణ చంద్రుడు అని అంటారు సో దేవకీ జఠరభూ రుడు రాజ అని భాగవతంలో అంటారు అంటే దేవకి కడుపున పుట్టిన చంద్రుడు వస్తున్నాడు దేవకి కడుపున పుట్టిన చంద్రుడు అంటే శ్రీకృష్ణ చంద్రుడు సో ఈ విధంగా సూర్యుని ఎందు గాయత్రీ మంత్రం ఈశ్వరుణ్ణి ధ్యా భావి భావన చేస్తే చంద్రుని ఎందు కూడా శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి మనం అన్ని దేవతాస్వరూపంగా చంద్రుణ్ణి కూడా ధ్యానం చేస్తాం అంచైతే చంద్రుడు కనపడితే ఒక నమస్కారం చేస్తూ ఉండాలి సో సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేయాలి సాక్షాత్ ఈశ్వరుని యొక్క రూపాలు ప్రభాస్మి శశి సూర్య యోహో శ్రీరామకృష్ణుల వారు తల్లితో కడిసి నడిచి వెళ్తున్నారు పూర్ణిమ నాటి రాత్రి తల్లి చంద్రుడి కేసి చూసినానా ఎంత బాగున్నాడు రా చంద్రుడు అని అంటున్నామే అంటే ఆ కుర్రవాడు పైకి చూసి చంద్రుడిని చూసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు తల్లి ఆయన్ని ఎత్తుకునేంటికి తీసుకురావాల్సి వచ్చింది అని రామకృష్ణుల వారి జీవిత చరిత్రలో రాస్తారు కాబట్టి చంద్రుడు అంటే అదిగో చంద్రుడు చంద్రుడు అని అంటే నామరూపాలు అయిపోయింది అప్పుడే దేవుడు చంద్రుడు అంటే నామరూపాలు అక్కట్లోనే నామరూపాలు చంద్రుడులా కనబడే దేవుడు ఇప్పుడు ఈ దృష్టి ఎలాగంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు అనుకోండి పాతకాలపు సినిమా అనుకోండి ఆయన ఆయన నటుడు ఉంటాడు ఆ నటుడు ఏ వేషంలో వచ్చినా మీరు నటుడు నటుడుగా గుర్తుపడతారా గుర్తుపడతారా గుర్తుపడతా సపోజ్ ఇప్పుడు పెద్ద మహానటుడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన ఏదో ఒక పాత్ర వేశారనుకోండి ఆ పాత్ర బొమ్మ వేస్తారు ఆ బొమ్మ కింద ఆ నటుని పేరు రాస్తే అది ఆ నటుడిని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది అవునా కదా ఇన్సల్ట్ చేసినట్టు కాదు ఇప్పుడు జమిని గణేశన్ లేకపోతే శివాజీ గణేశన్ అటువంటి మహానటుడు ఒకతను ఆయన వేసిన పాత్ర ఆయన పాత్ర వేసినప్పుడు పేరు రాశారనుకోండి ఈ ఈ బొమ్మ ఫలానా నటునిది అని పేరు రాశారనుకోండి అది ఆయన్ని మనం అవమానించినట్టు కాదు మహాత్మా గాంధీ గారు విగ్రహం పెట్టి కింద మహాత్మా గాంధీ గారు అని అందరికీ తెలియటం కోసం రాయబడినది అని రాశారనుకోండి అది ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టు కాదు కదా ఎందుకంటే ఆ నటుడు ఏ రూపంలో ఉన్నా మీరు గుర్తుపెట్టేస్తారు ఒకప్పుడు ఈ నటులు ఏం చేస్తారంటే ఒకే సినిమాలో ద్విపాత్ర ధారణం చేస్తారు ద్విపాత్రాధినయం డబుల్ రోల్ ఒకప్పుడు డబుల్ రోల్ కాదు ట్రిపుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రోల్స్ కూడా చేస్తారు ఒకే నటుడు లేక ఒకే నటి ఎన్నో ఎన్నో రోల్స్లో కనపడతారు ఒక నటుడు ఒక సినిమాలో హీరో రూపంగా కనపడతాడు ఆ హీరో తండ్రి రూపంగా కనపడతాడు ఆ హీరో తాత రూపంగా కనపడతాడు కనబడ్డాడు అనుకోండి అదిగో ఈయన తాత ఈయన తండ్రి ఈయన కొడుకు అని అనుకుని అక్కడితో ఆగిపోతారా లేకపోతే ఇన్ని రూపాల్లో మా నటుడు మేము అభిమాన నటుడు మాత్రమే గలడు అనుకుంటారా ఎలా అనుకుంటారు ఇన్ని రూపాల్లో మా అభిమాన నటుడు మాత్రమే గలడు అనుకుంటారా అనుకోరా మరి దేవుడి విషయంలో అలా ఎందుకు అనుకోలేకపోతున్నారు ఎందుకు అనుకోలేకపోతున్నారంటే నామరూప బుద్ధి గట్టిగా బలమైపోయి అనుకోలేకపోతున్నారు ఆయన చంద్రుడు కాదండి చంద్రుడు రూపంలో ఉండే దేవుడు పైకి చెప్పక్కర్లా మీలో తెలుసుకోవాలి చంద్రుడు రూపంలో ఈశ్వరుని యొక్క దర్శనము ఈశ్వర సాక్షాత్కారము ఆ సూర్యుడి రూపంలో ఈశ్వర సాక్షాత్కారము అలా అలా తెలుసుకోవాలి ఆ భావన ఈశ్వర భావననే అభ్యాసం చేయాలి మీరు దాన్ని అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే కానీ రాదు ఎందుకంటే రాంగ్ ఓరియంటేషన్ తప్పు సంస్కారం మనస్సులో బలపడిపోయింది ఇది చంద్రుడు దేవుడు వేరే ఉన్నాడు ఇది చంద్రుడు దేవుడు వేరే ఉన్నాడు ఇది సూర్యుడు దేవుడు వేరే ఉన్నాడు ఇది గంగా నది అని ఈ రకంగా మనకి ఒక భేదబుద్ధి బాగా దృఢమైపోబట్టి ఇంత కథ కింద చెప్పాల్సి వస్తుంది చంద్రుడు చంద్రుణ్ణి చూడగానే భగవద్భక్తి పైకి వస్తుంది ఎప్పుడు ఉంటుంది హృదయంలో కానీ చంద్రుణ్ణి చూసేప్పటికీ ఒక్కసారి పైకి వస్తుంది సూర్యుణ్ణి చూసేప్పటికీ ఒక్కసారి పైకి వస్తుంది చూసి కూడా వాడు చెక్కు చెదరలేదు అంటే వాడిలో భక్తి తక్కువగా ఉందనో లేదనో ఏదో చెప్పాల్సి అంటే ఆ సంస్కారం లేదని అభిప్రాయం నవో నవో భవతి చంద్రుని గురించి మంత్రం నవో నవోభవతి అబ్బా ఈ చంద్రుడు ఉన్నాడే నిన్న ఉన్నట్టు ఈ వేళ ఉండడం అండి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాడు శుక్లపక్షంలో అయితే పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు కృష్ణపక్షంలో అయితే చిక్కి చిక్కిపోతూ ఉంటాడు చిక్కిపోయినా ఒక శోఫ ఉంటుంది ఇప్పుడు చిక్కి ఇప్పుడు వెయిట్ తగ్గే సందర్భంలో చిక్కిపోతే షోఫ ఉందా కాబట్టి చిక్కిపోవడంలో కూడా ఒక శోఫ ఉంది మీరు ఇతరులకు సేవ చేస్తూ చిక్కిపోయారు అనుకోండి ఆ చిక్కిపోవడంలో ఎంత సౌందర్యం ఉంది అలాగనమాట కాబట్టి దేవతలకి ఆహారాన్ని సమర్పిస్తూ తనని తాను దేవతలకి ఆహారంగా సమర్పించుకుంటూ ఈ చంద్రుడు చిక్కిపోతున్నాడు అని కవులు వర్ణించారు మళ్ళీ కవులు అలా వర్ణిస్తారు కవులు ఎవళ్ళని వర్ణిస్తారు చంద్రుడిని వర్ణిస్తారు సూర్యుడిని వర్ణిస్తారు వాటిని వర్ణిస్తారు కవులు ఎందుకంటే కవులకి వాటిని చూడగానే ఒక కవితా దృష్టి ఆవిష్కృతమవుతుంది వాటిని ఎంతో ప్రేమతో అలవర్ణిస్తారు ప్రభాస్మి శిశి సూర్యో ప్రణవసర్వ వేదేశు శబ్దఃే పౌరుషం నృషు సకల వేదముల యందు ఉన్న ఓంకారము నేనే ఓంకారము ఓంకారానికి ప్రణవము అని పేరు ప్రకృష్టం నవం ఎప్పుడూ నూతనంగా కొత్తగా ఉంటుంది ఎప్పుడు మీరు ఓంకారం యొక్క రహస్యాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఎప్పుడు ఉచ్చరించినా పైకే కానీ లేకపోతే మానసికంగా కానీ ఎప్పుడు ఉచ్చరించినా అది ఒక నూతనంగా మీకు అనుభవాన్ని తీసుకొస్తుంది ఒక నూతనమైన వినూత్నమైన అనుభవాన్ని ఆ అనుభవం పేరే ఆత్మానుభవము ఆత్మ పాతబడ్డమంటూ ఏమి ఉండదు ఆత్మ నిత్య నూతనము ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది అటు ఎందుకంటే మనస్సు ఏం చేస్తుంది ఇది పాతది ఇది కొత్తది అని అలా విడదీసి పెడుతుంది మనస్సు మీరు ఓంకారం ఎప్పుడైతే ఉచ్చరిస్తారో మనస్సు విలీనమైపోతుంది మనస్సు విలీనమైపోయేపడికి ఆ నూతనత్వమే ముందుకు తప్ప కాలమున అతీతమైన నూతనత్వం అనుభవానికి వస్తుంది తప్ప ఇది కొత్త పాత అనే ఈ తేడాలు అనుభవానికి రావు కాబట్టి దానికి ఆ కారణంగానే ఓంకారానికి ప్రణవము అని పేరు ప్రకృష్టం నవం తథతథథ నా అవుతుంది నా కాస్త నా అవుతుంది ప్రా ఉపసర్గ యొక్క సంయోగంలో అటువంటి ఈ ప్రణవము అంటే ఓంకారము వేదములన్నింటి గలదు. ప్రణవ సర్వ ఓంకారాన్ని గురించి చెప్పాలి అంటే చాలా సమయం తీసుకుని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఓంకారాన్ని మళ్ళీ క్లాసులో మనం విస్తారంగా ఈ అధ్యానం చేసుకుందాము ఈ క్లాస్ ఇక్కడితో పూర్తి చేస్తాము ఓం